ఏ పురాణములనెంత వెదకినా శ్రీపతిదాసులు చెడరెన్నడునూ హరివిరహితములు అవి కొన్నాళ్లకు విరసంబులు మరి విఫలములు నరహరి గొలి చి నమ్మి నవరములు నిరతములెన్నడు నెలవులు చెడవు కమలాక్షునిమతి చదువులు పుమతంబులు బహుకు పధములు జమి అచ్యుతుని సమారాధనలు విమలములే కాని వితధముబావు శ్రీవల్లభుగతి చేరని పదవులు దావతులు కపటధర్మములు శ్రీవేంకటపతి సేవించు సేవలు పావనములు అధిక భాగ్యపుసిరులు